ం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కతృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గరుభ్య ం మంగళం గురువాయ మహనీయత్మనేకరణ్యాయ సాధురూపాయ మంగళం హరివో పవనగుణరా హే పుణ రామ రామ పర దయానిలయా రే పవనగరా వేదాంతవధూ హృదయ విహారేదయా పరమానందూ పవనగరామా రే రామా రే వేదాంతవధూ హృదయ విహారేదయా పరమానందూ పవనగణ రామ రే రామా హే మాయానుష రూపా మయా మంగళదాత పవన గుణ రామరే రామ హే రసభర నయన దర్హాస మనోహర వదనా నవ తులసీద మాలాభరణ నానాజీవన నాటకారణ పవన గుణరామ రే రామ రే పవన గుణరామ రే రుణానిధి గోవిందో వశిష్ట గీత మొదటి అధ్యాయం వైరాగ్య ప్రకరణం నేటితో సమాప్తమవుతుంది మూడు రోజులకు ఒక అధ్యాయం శ్రీరామచంద్రుడు తన అనుభవాన్ని వెల్లడిస్తున్నారు ఎవరికి విశ్వామిత్రుడు ఎదురుండని ఉన్నారు వారు ప్రశ్న చేసినారు కాబట్టి వారిని ఉద్దేశించి చెప్తున్నారండి అక్కడ అనేక మంది శ్రోతలు సమావేశమైనారు అనేక జిజ్ఞాసులు ముముక్షువులు తపస్సంపన్నులు మహారాజులు వీరందరూ కూడా అక్కడ ఆసీనులు ఉన్నారు వశిష్ఠ మహర్షి గారు పక్కనే ఉన్నారు దశరథ మహారాజు అక్కడే ఉన్నారు విశ్వామిత్రుడు ప్రశ్న చేస్తే రామచంద్రుడు తన అనుభవాన్ని వెల్లడిస్తున్నారు విశ్వామిత్రుడు ఏమడిగినారు ఓ రామచంద్ర రాజాధిరాజు యొక్క జ్యేష్ట ఉండి ఈ రాజ్యమునకు వారసుడు ఉండి అనేక సంపదలు అనుభవించడానికి తగిన అవకాశములు ఉండి మంచి యవన కాలం ప్రాదుర్భవించేటువంటి సమయంలో మీరు దిగులుగా ఉన్నారు ఏమిటి కారణం ఎవరైనా ఇటువంటి సందర్భంలో ఆనందంగా ఉంటారు కానీ మీరు చింతాగ్రస్తులుగా ఉన్నారు కారణం ఏమిటని విశ్వామిత్రుడు ప్రశ్న చేస్తే రామచంద్రుడు చక్కగా ఆ వైరాగ్యమును తన అనుభవాన్ని వెల్లడిస్తున్నారండి ప్రపంచంలో ఏ వస్తువు చూసినా కాలగర్భంలో నశించిపోవటం అనేది గమనించినారు ఎవరండి రామచంద్రుడు పర్మనెంట్గా ఉండే వస్తువు ఏది అనే విషయం వారికి తెలుసుకోవాలనే అభిలాష కలిగిందండి విచ్ ఈస్ పర్మనెంట్ ఏ వస్తువు అయినప్పటికీ కూడా కాలగర్భంలో విలీనమైపోయి నాశనం అయిపోతున్నదండి ఇప్పుడు చెట్టుకి పండు మొదట్లోనండి చిన్న కాయ ఆ కాయ ముదిరి పండుగంది ఆ పండు ఎంత అందంగా ఉంటుందండి మహాసుందరంగా ఉంటుంది మహామధురంగా ఉంటుంది చూడటానికి రమణీయంగా ఉంటుంది ఏ అది కింద ఎవరు దాన్ని కనుక చూడకపోతే ఏమవుతుందో తెలిసిన కుళ్ళిపోతుందండి ఆ తర్వాత పురుగులు పడతాయి ఆ తర్వాత మట్టిలో కలిసిపోతుంది చూచారా ఎంతో దివ్యంగా సుందరంగా ఉన్నటువంటి ఆ పండు ఈనాడు అందరూ కూడా శ్లాఘిస్తుంటే రెండు రోజులకండి ధూళి అంటే మట్టిగా మారిపోయిందండి చూచారు ఆ అందం ఏమైపోయింది అక్కడ చెప్పండి అదేవిధంగా మనుషుల యొక్క శరీరం స్త్రీ కానీ పురుషుడు కానీ మంచి యవన కాలంలో ఎంతో అందంగా కనిపిస్తాడు అండి హౌలాంగ్ ఈ అందానికి పరిమితి ఎంత ఎంతసేపు ఎంత కాలం ఉంటుందండి వార్ధక్యం వచ్చేటప్పటికి శరీరం మొక్చుకుని పోతుంది శిథిలం అయిపోతుంది కొంతకాలం అనుకండి అసలు నామరూపాలు లేకుండా అదృశ్యం అయిపోతుందండి ఈ శరీరమును గుర్చి ఎవరైనా చింతన చేస్తున్నారా చింతన చేసిన వాడికి మాత్రం తప్పకుండా మనస్సు మారిపోతుందండి బుద్ధుడు ఆ విధంగా చింతన చేసినాడు ఎవరైనా ఒక వ్యక్తి వస్తే ఇప్పుడు చూడండి డాక్టర్లు ఎక్స్రే ఎక్స్రే అని చెప్పి ఒకటి వేస్తారండి శరీరం మీద అప్పుడు ఏమవుతుందో తెలిసిన తోలు కనిపించదు మాంసం కనిపించదు ఎముకలు ఆ స్కెలిటన్ ఆ ఎనుపకల గూడు మాత్రమే కనిపిస్తుందండి ఎక్స్రే కనుక వేస్తే దాంట్లో ఏదన్నా పొరపాటు ఉంటే వాళ్ళు ఎంతనే నోట్ చేసుకుని మ్యాప్ వేస్తారండి ఎవరు డాక్టర్లు దానికి రిపేర్ చేస్తారు అదేవిధంగా జ్ఞానులైనటువంటి వారు మహనీయులు వారు ఒక వస్తువుని కనుక చూస్తే ఒక శరీరాన్ని కానీ వెంటనే జ్ఞానకిరణములు చూ జ్ఞానకిరణములండి వారి మీద ప్రసరింపజేస్తారు ఏమవుతుందో తెలిసిన తోలు కనిపించదు ఇది స్త్రీయా పురుషుడు అని కనిపించదు లోపల ఉండే మాంసం కనిపించదు లోపల దివ్యమైనటువంటి ఆత్మస్వరూపం వారికి గోచరిస్తుందండి సరే అప్పుడు ఎంత ప్రేమ చూ ఆత్మ ఈ ఆత్మ ఒకటే అని చెప్పి ఎప్పుడు అనుకుంటాడో ఒక ప్రాణి మీద ద్వేషం ఉంటుందా ఒక ప్రాణి మీద అసూయి ఉంటుందా చెప్పండి మొట్టమొదటి ఉపనిషత్తు ఏమిటి చెప్పండి నూట ఎనిమిది వాట్స్ ది ఫస్ట్ ఉపనిషత్తు ఈశావాస్యం ఆ ఈశావాస్యంలో ఎంత చక్కని మంత్రం చెప్పారో వినండి ఎస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజాన త్ర కోమోహక్క శోక ఏకత్వమను పశ్చా బ్రహ్మాండం అంతా ఒకే స్వరూపం అని చెప్పి ఇప్పుడు తెలుసుకున్నారు అప్పటికి అప్పుడు ద్వేషం గాని అసూయ కాని ఏదైనా ఉంటుందా అని ప్రశ్న చేశారు ఏమండి తన శరీరం ఇప్పుడు చూడండి శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి ఏ ఒకటొచ్చి ఇంకో దాన్ని కొట్టుకుంటుందా కొడుతుందా లేదు కదా అన్ని ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటాయి ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కదండి ఎందుకు చెప్పండి యూనిక ఆల్దో యు డైవర్సిటీ దర్ ఇస్ యూనిటీ అది శరీరంలో అనేకత్వం కనిపించినప్పటికీ ఏకత్వం అనేది ప్రత్యక్షంగా తెలియగలవారు దాన్ని గమనిస్తారు అందుచేత అండి ఒకరికొకరు బాధ చేసుకోరండి అది ఒక ఊళ్ళోనండి ఒక ఆయన ఉన్నాడు పరమ కోపిష్టి అండి పరమ కోపం ఎవడైనా కనుక ఒక చిన్న మాట అంటే చాలు వెంటనే చెంపలు వాయిస్తాడు అంత కోపం ఉండక ఆ కోపిష్టి మనిషి అండి ఒకనాడు రైలు ప్రయాణం దానికంత సన్నాహం చేసుకుంటున్నాడు భోజనం చేస్తున్నాడు త్వర త్వరగా పూర్తి చేయాలి టైం అయిపోతుందని అన్నం త్వర త్వరగా మొదలు పెట్టాడండి పొరపాటును ఏమైందంటే త్వరగా తినటం వల్ల తన నాలుక ఆ పళ్ళ కింద నలిగిందండి ఎంత నొప్పి అండి నాలుగు అప్పుడప్పుడు ఏదైనా త్వరగా తింటున్నా ఏం చేస్తున్నా ఈ నాలుకండి పళ్ళ కింద నలుగుతుందండి అప్పుడు ఎంత బాధ అంటే చెప్పడానికి లేదు అయితే బయటికి చెప్పుకోరండి బయటికి చెప్పుకోరు అది సహిస్తుంటారు ఈ కోపిష్ట ఆయనకండి ఎవరైనా చిన్న బాధ కలువు చేస్తే కొట్టే రకం అండి ఆయన మరి ఇప్పుడు ఆయన నాలుక నలిగిందండి దేని సందున పళ్ళ సందు నలిగింది పరమ కోపం వచ్చింది బాధ సహించలేక కోపం కోపం వస్తే ఎవరిని కొట్టాలి చెప్పండి ఎవరిని కొట్టాలి వాడి పళ్ళు ఓడగొట్టుకోవాలంతే వాడి పళ్ళు వాడి నాలుక నలగొట్టినండి రెండు తనస్వరూపమే కాబట్టి ఓర్చుకుంటాడు అంతే నా పళ్ళు వచ్చి నా నాలుక నలగొట్టిని ఇంకా ఎవరిని కొడతాం మనం అని చెప్పి రెండు నాదే అని చెప్పి ఎట్లా ఓర్చుకుంటున్నాడు విశాలమైనటువంటి భావం కలిగిన వారు వసుధైవ కుటుంబకం చూ ఉదార చరిత నాంతు వసుధైవ కుటుంబకం బ్రహ్మాండవంత నా ఫ్యామిలీ అనుకుంటాడు మరి అటువంటి వాడి ద్వేషం ఒకరి మీద అసూయ ఉంటుంది కనుక చక్కని మంత్రం కంఠస్థం చేయండి ఈ మొదటి అధ్యాయంలో ఈ మొదటి ఉపనిషత్తులో ఎస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానత తోమోహత్త కనుక శ్రీరామచంద్రుడు ఈ విషయాలన్నీ చక్కగా గమనించినారు ప్రపంచంలో శాశ్వతమైనటువంటి వస్తువు ఏదని విశ్వామిత్రుణ్ణి ప్రశ్నించబోతున్నారండి తన యొక్క అనుభవాన్ని వెల్లడించినారు ఏ వస్తువున కాలగర్భంలో నశించబోతుంటే ఈ సంపదలు ఈ రాజ్యం ఈ భోగాలు నాకెందుకు అంటాడు చూ రాజ్యైన భోగై కోగతం విశ్వామిత్రు అది ఈ భోగాలు వద్దు నాకు ఈ సంపదలు వద్దు ఈ రాజ్యం వద్దు ఈ సుఖాలన్నీ నాకు వద్దు ఎందుకంటే ఇన్ని మూనాళ్ల ముచ్చట్లు ఆ ఎంతకాలం నేను అనుభవిస్తాను శరీరం ఉన్నంతవరకు శరీరం ఎంతకాలం ఉంటుంది ఈ ప్రపంచం యొక్క వస్తువులు ఎంతకాలం ఉంటాయి చెప్పండి ట్రాన్షియన్ అంటే టెంపరీ తాత్కాలికంగా ప్రతిదీ కూడా వికారం చూడు ఏ వస్తువునా ప్రపంచంలో ఉంది ఆరు వికారములు ఉంటాయండి దానికి అస్థి జాయతే పరిణమతే అపక్షీయతే వినశ్యతి అనే పుట్టడం పెరగటం వికసించటం కొళ్ళటం నశింపటం ఈ విధంగా ఆరు వికారములండి ఏ వస్తువు అయినప్పటికీ శరీరం కానీ ఏదైనా వస్తువు కానీ కాలగర్భంలో ఈ విధంగా వికారములు పొంది నాశనం రామ రామచంద్రుడు ఈ విషయాన్ని గమనించే శాశ్వతమైన పదార్థం ఎల్లప్పుడూ సుఖం చూడండి దుఃఖం అనేది లవలేషం కూడా ఉండకూడదు అటువంటి వస్తువు ఏదైనా ఉన్నదా ఈ ప్రపంచంలో అని ఆలోచనలో పడి తన యొక్క అనుభవాన్ని చక్కగా వెల్లడిస్తూ నిన్న ఏం చెప్పారు చెప్పండి ఆయుర్దాయం మహాక్షణిక అన్నారు చూడండి చెట్టు చివర ఆకు చివర వేలాడేటువంటి మంచు బొట్టికి ఎంత ఆయుష్ ఎంత ఆయుర్దాయమో ఒక చిన్న గాలి కనుక వీస్తే ఎట్లా అదే విధంగా జీవితం క్షణికం ఆ ఉద్భుతం వంటిది ఏ టైంలో ఏ ప్రమాదం వస్తుందో ఎవరు చెప్పలేరు కానీ మానవుడు దాన్ని గమనిస్తున్నాడా ఎందుకొరకు వచ్చినాము మన లక్ష్యం ఏమిటి మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటి ఎన్ని సాధనలు ఆచరించాలి ఒక్కటైనా ఆచరిస్తున్నావా మనం సృష్టి చేసిన భగవంతుని యొక్క పాదబద్ధములను ఆశ్రయిస్తున్నావా ఈ విధమైనటువంటి విచారణ ఏమి లేదండి కనిపించేటువంటి వస్తువు మీద పరిగెత్తడం అనుభవించటం సర్వనాశనం ఆఖరి కళ్ళు మూసుకుంటున్నాడండి సరే ఏమి వెంట తీసిపోయినట్టు చెప్పండి పుణ్యం అనేటువంటిది వెంట ఉంటేనే వాడికి అయినా ఏనాటికైనా వాడికి సుఖం కలుగుతుందండి లేకపోతే పాపం ఇటువంటి దుర్గుణములు దుస్సంకల్పములతో గనక శరీరాన్ని వదిలిపెడితే వచ్చే జన్మ ఎట్లా వస్తుంది తెలుసండి ఏ భావంతో వాడు చచ్చాడో ఆ భావంతోనే మళ్ళీ పుడతాడంటా గీతలో చెప్పలేదు అంచికాల సంస్కారం చక్కగా ఉండాలంటే ఏమిటి దానికి ఉపాయం తస్మాత్ గీతలో ఏం చెప్పినారు ఓ అర్జునే అంచకాలంలో సంస్కారం చాలా ముఖ్యమైనది ఎందుకంటే దాని మీద వచ్చే జన్మ ఆధారపడుతుంది మరి ఆ జన్మ పవిత్రంగా ఉండ ఆ సంస్కారం పవిత్రంగా ఉండాలంటే ఉపాయం ఏమిటి తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుద్ధ చ సర్వేషు కాలేషు జీవితంలో బాల్యము యవనము ఈ టైములు పోగొట్టుకోకూడదు వృధా చేయకూడదు మాం అనుస్మర మీ కార్యములు చేసుకోండి యుద్ధచ యుద్ధచంటే నువ్వు యుద్ధం చేసుకో కానీ నన్ను స్మరణ చెయ్యి ఇదండి ముఖ్యంగా గృహస్థాశ్రములు ఉన్న వారికి సరైనటువంటి బోధండిది కొందరు అనుకుంటారు ఏమండి ఈ వేదాంతం అంతా మేము చేసే పనులన్నిటికీ అర్థంగా ఉంది మా వృత్తులు మా యొక్క జీవనం ఇదంతా ఏ విధంగా మేము నిర్వహించగలమని చెప్పి కొందరు ప్రశ్న చేస్తున్నారు ఏమి పర్వాలేదు భగవద్గీతలో దాన్ని తృణీకరించలేదు దాన్ని నివారించలేదు కర్మయోగం చెడ్డదని చెప్పలేదు తెలుసుకుని కర్మయోగం చేయండి అది కర్మ అనేది కాదు వ్యవహారం అనేది చెడ్డది కాదు ఏమండి దాని విషయం తెలుసుకుని తర్వాత కర్మ చేయండి యోగస్థ కురు కర్మ కురు కర్మాని కర్మలు చేయండి ఏ విధంగా ఊరికే పశువులు మోస్తరు కాదు తెలుసుకొని నేనెవరు నా శరీరం లో ఏ జ్యోతి వెలుగుతున్నది అనేటువంటి విషయం ఎవరైనా ఆలోచిస్తున్నారా లేదు ఏమీ లేకుండా ప్రపంచంలో దూకుతున్నారు దూకేమైపోతుంది అంత్యకాలం వచ్చేటప్పటికి కళ్ళు మూసుకుంటున్నారు ఏ విధంగా పశువు చూ పశువు ఏ విధంగా అంత్యకాలంలో కళ్ళు మూసుకుని మళ్ళీ నాశనం అయిపోతున్నది అదేవిధంగా ఇంత అమూల్యమైనటువంటి జీవితం వస్తే మానవుడు వృధా చేస్తున్నాడండి సరే మరల మరల వస్తాయండి ఇటువంటి జన్మలు చెప్పండి రేర్ ఆపర్చునిటీ ఇటువంటి అవకాశం ఎల్లప్పుడు దొరకదండి ఇది గరుడ పురాణం అనే ఒక పుస్తకం ఉందండి గరుడ పురాణం జర విష్ణు భగవానుడు గరుడ్ పంతునికి బోధ చేస్తారండి గరుడ పురాణం ఒక ఆచారం ఉందండి ఏమిటంటే గరుడ పురాణం ఎప్పుడు చదవకూడదు ఇంట్లో ఎవరైనా చనిపోతే అప్పుడు చదవాలి అని చెప్పి ఒక ఆచారం ఉన్నట్టు ఎవరో చెప్పారండి కానీ నా సలహా ఏమిటంటే అందరూ బతికున్నప్పుడే చదవండి సర ఏడుస్తూ చచ్చి ఏడుకో జ్ఞాన ఇదిగా ఉంటే ఆ టైంలో గరుడు పురాణం ఎవరికి అర్థమవుతుంది చెప్పండి అందరూ ఆరోగ్యంగా సుభిక్షంగా ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది గనక చదివితే చక్కగా బోధ జీర్ణం అది విష్ణు భగవానుడు గరుత్పంతునికి బోధ చేస్తారండి ఈ గరుత్పంతుడు ఏమడిగాడు తెలుసండి ఓ దేవ వీరెవరో తెలిసిన వాహనం విష్ణువు గారికి వాహనం అండి వీరు ప్రశ్న చేస్తున్నారు ఏమండి జీవుడు ఏ పాపం చేస్తే నరకలోకంలో ఏ శిక్ష అనుభవిస్తాడు ఇదండి వారి ప్రశ్న అనేక పాపాలు చేస్తున్నాడు ఏ పాపముకు అక్కడ ఏ శిక్ష లభిస్తుందో దయచేసి సెలవు ఇవ్వండి గరుత్మంతుడు ప్రశ్న చేస్తారు విష్ణు వారి వీరి మీద వాత్సల్యం చక్కగా బోధ చేస్తారు ఆయన ఇదిగో అబద్ధం మాట్లాడితే అక్కడ ఆ శిక్ష దొంగతనం చేస్తే ఆ శిక్ష ఈ విధంగా అన్ని చెప్పేశాడండి చెప్పిన తర్వాత గరుత్మంతుడు ఇంకొక ప్రశ్న ఓ మహాత్మా ఈ బాధలు యమబాధలు తొలగించుకోవటానికి ఉపాయం చెప్తారా అని అడిగాడండి ఈ హౌ టు రిమూవ్ దిస్ మిజరీ ఈ యముని యొక్క బాధలు తొలగటానికి ఏదైనా ఉపాయం చెప్పండి అని గరుత్మంతుడు ప్రశ్న చేస్తే వైరాగ్య ప్రకరణం అని ఉంటుందండి చివర వైరాగ్య బోధ అద్భుతమైనటువంటి బోధ చెప్తారు ఎవరు విష్ణు భగవానుడు ఏ చిన్న పుస్తకం ఉందండి యమలోక వార్తలు యమలోక వార్తలు అనే పుస్తకం దాంట్లో ఇదంతా చక్కగా చెప్పబడింది ఏమిటి ఈ గరుత్పంతుడు ప్రశ్న అడగటం వీరు జవాబు చెప్పటం మొట్టమొదటి ఏం చెప్పారు తెలుసు అండి విష్ణు ఈ మానవ జన్మ ఎల్లప్పుడూ దొరికేది కాదు మోక్షం అనేటువంటి భవనానికి ఇది నిచ్చెన ఈ మానవ జన్మ సోపానం అంటాడు సోపానుభూతం మోక్షస్య మానుష్యం ప్రాప్య దుర్లభం ఎస్తారయతిత్మానం సభవే ఆత్మ ఘాతక ఎవరు దీన్ని దురుపయోగం చేసినారో నిరుపయోగం చేసినారో వారు ఆత్మను చంపినట్టే అన్నాడు ఎవరు విష్ణు గారు మళ్ళా అయిన సోపానం అంటే మె నిచ్చెన మెట్లు ఎవండి మేడపైకి ఎక్కాలంటే ఏమిటి మనకి ఆధారం చెప్పండి ఏ ఉపాయం చేత మనం మేడెక్కలేం ఎక్కగలం ఊరికే తాళు పట్టుకుని ఎవరైనా ఎక్కుతారా లేదండి నిచ్చెన నిచ్చెన గానీ లేక మెట్లు గానీ ఉండాలి అవి లేకపోతే ఎక్కలేరండి అదేవిధంగా మోక్షం ఎక్కాలని చెప్పి అందరూ అనుకుంటున్నారు కానీ సాధనం ఏమిటి చక్కని మానవ జన్మ ఏ ఎనభై లక్షల జీవరాశులు ఉన్నాయండి దేనికైనా కామన్ సెన్స్ ఉందా తెలివి ఉన్నదా విజ్ఞానం ఉందా తరించుకునేటువంటి శక్తి ఉన్నదా ఏమి లేదు కదా ఇప్పుడు చూడండి ఎన్ని మన కళ్ళతట పందులు గాడిదలు కుక్కలు చీమలు దోమలు పక్షులు ఇవన్నీ కనిపిస్తున్నాయి దేనికైనా పొద్దున్న లేస్తే తినటం తప్పితే ఇంకా ఏమైనా వాటికి కొన్నదా చెప్పండి ఏం పని లేదు కదా మానవుడు అట్లా కాదు నేనెవరు ఈ జగత్ ఏమిటి ఈ ఫ్యామిలీ ఏమిటి కుటుంబం ఏమిటి నా భార్య ఎవరు బిడ్డలెవరు ఇదివరకు ఎవరైనా ఉన్నారా వీళ్ళు ఇప్పుడు మధ్యలో అంటుకున్నారు ఎంతకాలం వేరు ఉంటారు అనేటువంటి ఆలోచన మానవుడి కొన్నదండది కనుకనే శంకరాచార్య ఇటువంటి విచారణ చేయకపోతే మానవ జన్మ నిరర్థకం అంటాడు కోహం కుత ఆ కో విధంగా చింతన చేయమంటాడు భజ గోవిందం భోవిందం భజ గోవిందం మూఢమతే ఇటువంటి అమూల్యమైనటువంటి శరీరం మానవుడు భగవంతుడు మనకి ప్రసాదిస్తే దాని ఏమి ఏం చేస్తున్నాడు చెప్పండి ఈ భోగ విలాసముల్లో విషయముల్లో ఇంద్రియ సుఖముల్లో వృధా చేస్తున్నాడని ఇవి ఎంతకాలం ఉంటాయి చెప్పండి ఒకవేళ అనుభవించాడు ఏమైనా తృప్తి ఉందా యయాతి రెండు యవనాలు అనుభవించి కూడా నాకు ఏం తృప్తి కలగలేదని ఘోషించాడే ఇక ఎంతకాలం ఈ విధంగా నాశనం చేస్తుంటాడు చెప్పండి తిరిగి మానవ జన్మ వస్తుంది అనేటువంటి లేదండి అది భగవద్గీతలో చూడండి రేపు పదహారవ అధ్యాయంలో పాపులు దుర్మార్గులు దుస్సంకల్పం కలిగిన వారు ఏ వీళ్ళందరినీ నేను మూట కట్టుకుంటాను అన్నాడు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ అంతా మూట కట్టుకుని ఏం చేస్తాను తెలుసిన తాన్ అహం విశద సంసారేషు నరాధమాన్ క్షిపామి విసిరవతలు బారేస్తాను అన్నాడు ఎక్కడ క్షిపాం యశ్రమ శుభాన్ ఆసు అసురగర్భం అసురగర్భం అంటే ఏమిటో మనం ఏమిటండి నీచమైన రాక్షస జన్మ లేకపోతే క్రిమికీటి కాదులు లేకపోతే పశువులు ఈ విధంగా జన్మిస్తే మళ్ళీ ఏ విధంగా తెప్పరించుకుంటాడు చెప్పండి అది ఎన్ని జన్మలు పైకి పోవాలి పోయి పోయి ఆఖరికి కోతి కోతిగా మారుతాటండి ఇది చిన్న పురుగు ఒక పురుగు పరిణామం పొంది పరిణామం పొంది ముందు పశువు పశువు అయిన తర్వాత కోతి కోతి అయిన తర్వాత మానవుడు అని చెప్పి డార్విన్ డార్విన్ అనేటువంటి పశ్చిమ దేశీయ సిద్ధాంతి చక్కగా ఇట్లా చెప్పినాడండి నిజమే అని అనుకుంటాం ఏ ఆ మనుష్యుడి దగ్గర రావడానికి ఇన్ని జన్మలు గడవాలి చెప్పండి అది ఎన్ని కోట్ల జన్మలు గడిచి ఆఖరికి సుకృతం వల్ల చక్కగా మానవుడై పుడితే సుకృతాన్ సుక్ సుకృతం ఉంటే ఆ పుణ్యం వల్ల మనుషుడిగా పుడతాడండి అప్పుడు దీన్ని తృణీకరించటం న్యాయమేనా ఎంత అమూల్యమైనటువంటి అవకాశం చెప్పండది ఒక చోట ఏం జరిగిందో తెలుసండి ఒక ఊళ్ళో ఒక బీదవాడు ఉన్నాడండి బీదవాడు కుటుంబం చాలా పెద్దదండి పోషించలేక అవస్థపడుతున్నాడు ఆ దారిద్ర్య బాధ అనుభవిస్తూ ఎవరు దీన్ని నివారణ చేస్తారు తిండికి గతి లేకుండా అవస్థపడుతున్నాం పిల్లల్ని ఎట్లా పోషించేదని చాలా దిగులు ఉంటే చూడండి వాడి పుణ్యం ఫలించింది ఆయన ఇంటి ముందు నుంచి ఒక సాధువు గారు వెళ్తున్నారండి సాధువు ఈ బీదవాడండి సాష్టాంగ నమస్కారం చేసి పాహిమాం పాహిమాం అన్నాడు రక్షించండి రక్షించండి నా బీదతనం నా దారిద్ర్యం పోగొట్టండి మహానుభావులు యొక్క సంకల్పం కనుకుంటే చక్కగా అన్ని నెరవేరుతాయని చెప్పి పెద్దలు చెప్తున్నారు కాబట్టి నా దారిద్రం పోగొట్టండి ఆ సాధువు గారు అన్నారు లేచిన రోజు మంచిదయ్య నీ నా చేతిలో ఒక మణి ఉంది ఆ మణి పేరు ఏమిటి తెలుసు అండి పారసమణి అంటే దాని స్వరూపం ఏంటంటే స్వభావం ఇనప కనుక తాకిస్తే బంగారం సరే స్పర్శమణి లేక పారసమణి అంటారు ఇనప వస్తువులు కనుక ఆ మణి తాకిస్తే బంగారం అయిపోతుందండి ఆ సాధువు గారి దగ్గర ఆ మణిందండి ఆయన నీ అదృష్టం పండింది సరిగ్గా ఈ టైంలో నా చేతిలో ఈ మణింది పారసమణి నీకు ఇస్తున్నాను ఒక్క సంవత్సరం అంతే ఒక్క సంవత్సరం వాడుకో దీని స్వభావం ఏమిటంటే ఇనప వస్తువులు కనుక తాకిస్తే బంగారం ఎక్కడైనా తాకించుకో లక్షణంగా బంగారం నీ కుటుంబం అంతా క్షేమంగా ఉంటుందని చెప్పి ఇచ్చి ఒక్క సంవత్సరం గడువు పెట్టాడు అండి ఏమండి సాధువు నారాయణ సంవత్సరం ఎందుకండి ఒక గంట నాకు ఇవ్వండి పర్మిషన్ తాకిచ్చి వారేస్తా ఇంటూ మేకులు గీకులు అన్నిటికీ కూడా అన్నాడండి వద్దులే ఒక సంవత్సరం వరకు పెట్టుకో అన్నాడు సరే ఈయన గారు మణి తీసు సంవత్సరం అయిన తర్వాత తిరిగి నాకు ఇచ్చేయాలన్నాడు మణిని ఈ పేదవాడు ఇంట్లోకి ప్రవేశించి సాధువు గారు ఇంట్లో ఆలోచిస్తున్నాడు అక్కడక్కడండి గోడలో శీలలు ఉన్నాయండి మేకులు ఇనపశీల విన్నయ్ వాడు అనుకున్నాడు ఈ చిన్న చిన్న వాడికి తాకిస్తే కొద్ది బంగారమే వస్తుందని తాకించలేదండి ఏం కొద్ది బంగారం ఏం చాలుతుంది మనకి ఊళ్ళోకి వెళ్ళాడండి వెళ్ళి అక్కడ ఎనప కొట్టుందండి ఇనప కొట్టు ఏమండి మొత్తం హోల్సేల్ హోల్సేల్గా కొని బారేస్తాను ఇనప కొట్టంతా ఎంతకి ఇస్తారు అని అడిగాడండి ఆ యజమాని ఆ కొట్ట యజమాని వీడెవడో వేళాకోళంగా హేళనగా మాట్లాడుతున్నాడు చూస్తే దరిద్రుడిగా ఉన్నాడు కొట్టంతా ఎట్లా వీడు అని నాయన ఇప్పుడు ధరలు ఎక్కువగా ఉన్నాయి ఆరు నెలలు అయిన తర్వాత కనిపించు అన్నాడండి ధరలు తగ్గిపోతాయి నీవు అన్నాడు ఆరు నెలలు ఈ మణిని దాచిపెట్టాడండి దీనికి తాకలేదండి ఎందుకంటే కొట్టంతా ఒక్కసారి తాకించేస్తాం ఇంత బంగారం ఆశా పిశాచ వాడిని చంపిందండి సరే ఆరు నెలలు అయిన తర్వాత వచ్చాడు ఏమండి ధరలు తగ్గినయా ఇంకొక్క ఆరు నెలలు ఆగవయ్యా మహానుభావం అన్నారు సరే మరలా ఆరు నెలలు ఆగాడండి ధరలు తగ్గుతాయి మరల కొట్టు దగ్గరికి వెళుతున్నాడు కొంటానికి దారిలో సాధువు కనిపించారు ఏమయ్యా సంవత్సరం పూర్తి అయింది నా నాకు ఇచ్చేయమన్నాడండి చూచారా పెరుక్కుని పోయినాడండి సాధు గారు వీడి దారిద్ర్యం అట్లాగే ఏడుస్తున్నదండి చూచారా అమూల్యమైనటువంటి అవకాశం ఎట్లా జార విడుచుకున్నాడో ఈ మనంటే ఏమిటి తెలుసు అండి మానవ శరీరం మనంటే మామూలు మణి కాదండి మానవ శరీరం దీన్ని పరమాత్మతో తాకించవచ్చండి బ్రహ్మావలోక దిషణం అంటాడు పరమాత్మను సాక్షాత్కరించుకునేటువంటి కెపాసిటీ ఆ శక్తి ఆ బ్రహ్మదేవుడు మానవుల్లో పెట్టాడండి మీకెట్లా తెలుసును అని మీరు అడగచ్చు భాగవతంలో ఒక శ్లోకంలో ఏమనుందో తెలుసండి మొట్టమొదట బ్రహ్మదేవుడు మనుష్యుణ్ణి సృష్టి చేయలేదట్టండి సృష్టి ప్రారంభం చేసినప్పుడు క్రిమి కేట కాదులు చేపలు చెట్లు పశువులు వీటన్నిటి సృష్టి చేశాటండి ఎవరు బ్రహ్మదేవుడు కానీ సంతోషం కలగలేదటం సృష్ణి వివిధాన్ని ఆత్మశక్తి వృక్షాన్ వృక్షాన్ అంటే చెట్లు సరీ దోమలు ఈ కింద పాకేది పాములు వీటిని సృష్టి చేశాట పశువున్ ఖగ ఖగ అంటే పక్షులు దంశ ఇదండి నల్లులు దోమలు ఇవే మత్స్యా చాపలు వీటన్నిటిని సృష్టి చేశాడు కానీ తైస్త హృదయ నో సాటిస్ఫాక్షన్ ఏమి తృప్తి కలగలేదండి దిగులుగా ఉన్నాడు ఎవరు బ్రహ్మదేవుడు తైస్త హృదయ ఆ తర్వాత పురుషం విధాయ మానవుడిని చివరికి సృష్టి చేస్తాడు అండి బ్రహ్మావలోకం మునవుడికి ఎటువంటి శక్తిని పెట్టాడు అంటే బ్రహ్మావలోకం పరమాత్మను డైరెక్ట్గా చూడగలిగేటువంటి కెపాసిటీ సామర్థ్యం చూడండి సాక్షాత్కారం ఏ జన్మలో కూడా ఇటువంటి అవకాశం లేదని చెప్పి ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయండి కఠోపనిషత్తు తెరవండి దాంట్లో ఒక మంత్రం ఏమి తెలిసిన యథాదర్శే తథాత్మనే అది ఆదర్శం అంటే అర్థం అర్థంలో ముఖం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో ఈ మానవ జన్మలో భగవంతుడు అంత స్పష్టంగా కనిపిస్తాడు అని చెప్పి కఠోపనిషత్తులో యథాదర్శే తథాత్మనే యథా స్వప్నే తథా పితృలోకే పితృలోకంలో గనక ఎవరైనా ధరించాలంటే స్వప్నంలో ఏ విధంగా చూడండి కళలో అంత సరిగా కనిపించండి ఆ విధంగా కనిపిస్తాటండి భగవంతుడు పితృలోకంలో చూచారు యథా స్వప్నే తా పితృలోకే యథాప్ంధర్వలోకే గంధర్వలోకంలో ఎట్లా కనిపిస్తాడంటే నీళ్లలో ప్రతిబింబం నీటిలో ప్రతిబింబం అంత స్వచ్ఛంగా ఉండదండిది ఆ విధంగా గంధర్వలోకంలో ఛాయా తపయోరివ బ్రహ్మలోకే బ్రహ్మలోకంలో ఎట్లా కనిపిస్తాడంటే నీడ చూ నీడ చూస్తే అసలు మనుష్యుడు ఏమైనా కనిపిస్తాడో చెప్పండి నీడంతా కూడా ఏదో నల్లగా ముద్దుగా ఉంటుందండి ఏ దాంట్లో విషయములన్నీ స్పష్టంగా గోచరించవండి చూ ఏ లోకానికి కూడా స్పష్టంగా భగవంతుడు సాక్షాత్కారం కలగటం కష్టం అంటాడు ఉపనిషత్తుల్లో మళ్ళీ చెప్తున్నాను యథాదర్శే తని ఈ మనుష్య లోకంలో ఈ మానవ జన్మలో కనిపిస్తాడు ఆదర్శం అర్థం అర్థంలో చూడండి ఏ విధంగా అసలు మనుషుడున్నాడో ఆ ప్రతిబింబం కూడా అట్లాగే ఉంటుందండి మోస్ట్ న్యాచురల్ ఆ విధంగా భగవంతుడు స్పష్టంగా గోచరిస్తాడని చెప్పి ఉపనిషత్తులు చెప్తున్నాయి రామకృష్ణవరం గారు ఏం చెప్పారు చెప్పండి వివేకానంద ఎవండి దేవుణ్ణి చూచారా చూచాను ఎట్లా చూడగలిగారు నేను ఈ గోడ ఏ స్పష్టంగా చూడగలుగుతున్నానో ఆ విధంగా నేను చూచాను ఐ హీన్ గాడ్ డైరెక్ట్లీ అంటాడు ఎంత స్పష్టంగా చెప్పేసినారో ఎవరు పరమశ కనుక ఇటువంటి అవకాశం స్పష్టంగా భగవంతుని సాక్షాత్కరించుకునేటువంటి అవకాశం ఎందుకు కాలు తన్నా చెప్పండి అది దర్శనం ముదమాపదేవ మానవుని సృష్టి చేసి బ్రహ్మదేవుడు ఆనందపడ్డాటండి కనుక అటువంటి సోపానం నిచ్చినవంటి ఈ జన్మను ఎందుకు వృధా చేసుకోవాలి చెప్పండి సోపాన సోపానభూతం మోక్షస్య మానుష్యం ప్రాప్య దుర్లభంత్మానం సభవే తాత్మ ఘాతక ఆత్మను చంపినవాడనమాట ఈ చూడండి ఎవరైనా తెలుసుకుంటున్నారో చెప్పండి పరమాత్మను గురించి రామా జీవితం ఇట్లా నాశనం శ్రీకృష్ణ పరమాత్మ ఏమి హెచ్చరిక చేసినారు తెలిసిన అర్జునే వచ్చి ఈ లోకంలో ఎవరు జనులు ఎటువంటి లోకం అనిత్యం అసుకం అనేసాడు ఈ ప్రపంచానికి ఎటువంటి డిస్క్రిప్షన్ ఇచ్చాడు చూడండి అందరూ ఇది శాశ్వతం అని చెప్పి అనుకుంటున్నారు కానీ గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అనిత్యం ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ అది ఇది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది ఈ ప్రపంచం అంటారు అనిత్యం అసుఖం దీంట్లో సుఖం అనేది కొద్దిగా ఉంది అసుకం అంటే సుఖం లేదని కాదండి ఏదో స్వల్పంగా ఉంది ఏ పూర్ణమైనటువంటి ఎక్కువగానండి దుఃఖం ఉన్నది కనుక ఇటువంటి లోకంలో వచ్చి ప్రవేశించారు అందరు ఏం చేయాలి ఇప్పుడు భస్వమాం ఆహా ఎంత చక్కగా చెప్పారు చూడండి అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య దీన్ని పొంది ఏం చేయాలి తెలుసిన పొందారు కాబట్టి పొందాలని లేదు పొందేశారు ఎందుకు వచ్చారని ఎందుకు పుట్టారు దానికి ఎవ్వరు కారణం చెప్పలేరండి ఏదో వచ్చి పడ్డారు ప్రత్యక్షంగా కనిపిస్తున్నది ఇప్పుడు ఏం చేయాలి వాట్ ఈస్ అవర్ డ్యూటీ భజస్వమాం అది శాశ్వతమై మాం అంటే నన్ను నన్ను అంటే ఏమిటండి యొక్క ఒక ఆకారమా కాదు బ్రహ్మాండం వ్యాపించినటువంటి సచ్చిదానందం దాన్ని ఆశ్రయించండి నాయన అది శాశ్వతం తకినా అంతా కూడా కాలగర్భంలో లైవ్ అయిపోతుంది అంటాడు ఎవరు శ్రీకృష్ణ అనిత్యం అసుఖం లోపం ఇమం ప్రాప్య భజస్వమాం ఇప్పుడు శ్రీరామచంద్రుడు తన అనుభవాన్ని వెల్లడిస్తూ ఇంకా ఒకటి రెండు వాక్యములు చెప్తున్నారు ఏమిటంటే ప్రపంచంలో అనేక మంది పుడుతున్నారు కానీ పుట్టిన వారితో జమ కాదు వాళ్ళు పుట్టారంటే వారు పుట్టినట్టు లెక్కదంటున్నారు ఎవరు రామచంద్రుడు అనేక వస్తువులు పుడుతున్నాయి జవులు పుడుతున్నాయి ప్రాణికోట్లు పుడుతున్నాయి అవన్నీ పుట్టినతో వారితో సమానం జమ కాదంటారు చూడండి జాతాహ ఎవరో తెలిసినా నిజంగా పుట్టినవారు చెప్తున్నారు జాతాహ తయ జగతి జాధు జీవిత సాధు జీవితం అంటే సాధు అంటే వేషం వేసుకోవటం కాదు పవిత్రం సంస్కృతంలోనండి సాధు అనేటువంటి పదానికి ఏమిటండి అర్థం పవిత్రం సాధు రూపాయ మంగళం అని అంటలేదు ఇప్పుడు సాధు రూపాయి అంటే పవిత్రమైనటువంటి స్వరూపానికి మంగళం అని సాధువు గారంటే వేషాలు వేసుకున్నవారు జటాజూటం తిప్పిన వారు కమండలం చేతిలో పట్టుకున్న వారు సాధువులు చెప్పి అనుకోబాకండి ఇదిదో లాంఛనంగా ఇదో ఈ వస్తువులు గ్రహిస్తున్నాడే కానీ వాస్తవంగా సాధు అనేటువంటి పదానికి సంస్కృతంలో అర్థం ఏమిటి చెప్పండి పవిత్రం రామచంద్రుడు అనేక మంది పుడుతున్నారు కానీ పుట్టిన వారితో లెక్క కాదు వారు ఎవరంటే యథార్థంగా ఈ ప్రపంచంలో జన్మించింది జాతా జగతి జాధు జీవితా సాధు పవిత్రమైనటువంటి జీవిత గడిపినటువంటి వారు ఏ పునర్నేహజాయంతే తిరిగి పుట్టకుండా ఉండేవారు అది ఎవరంటే పుట్టినవారు పుట్టకుండా ఉండేవారు ఇక మళ్ళా పుట్టడం అనేది ఉండకూడదండి మళ్ళా జన్మరాహిత్యం అది మళ్ళా తల్లిగర్భంలో ఈ బాధలు ఇవన్నీ ఉండకూడదండి అది ఒక భక్తుడండి భగవంతుని ప్రార్థన చేస్తున్నాడు ఎంత చక్కగా చూడండి ఓ దేవుడు గారు మీరు ఈ జగత్తంతా ఒక నాటక రంగం చూ నాటక రంగం నేను పాత్రధారి వేషాలు వేసుకుంటున్నాను మీరు చూ చూచేవారు ఈ నాటకం అంతా చూచేటువంటి మీరు కూర్చుని చూస్తున్నారు ఎవడెవడ ఏ వేషం వేస్తున్నాడా అని నేనేం చేసినా అని తెలిసిన లక్షల వేషాలు వేసి పారేశా మీరు చక్కగా చూస్తున్నారు ఏమండి మీకేమి కళ్ళు నొప్పి పుట్టటల్లా ఇన్ని వేషాలు వేస్తుంటే మీరు అక్కడ కూర్చుని చూస్తుంటే మీకు కళ్ళు నొప్పి పుట్టటల్లా మేము కష్టపడి ఇన్ని వేషాలు వేస్తే మాకేదైనా బహుమానం ఇస్తారా లేదా ఎవరైనా నాటకం వేస్తే వాళ్ళకి బహుమానం ఇవ్వరు వారు దేవుడి హాయిగా కూర్చుని అన్నీ చూస్తున్నారండి ఈ వేషాలని మరి చూసేటువంటి వారు ఏదైనా టికెట్ కొనుక్కోవాలి కదా టికెట్ కొనుక్కోవాలి కదా కనీసం పోనీ ఏదో వేషాలు వేసేవాడికి ఏదన్నా బహుమానం ఇవ్వాలి కదా ఓ దేవా ఎనభై నాలుగు లక్షల వేషాలు వేస్తే మీరంతా హాయిగా చూస్తూ కూర్చున్నారు మరి నాకేదన్నా పారితోషికం నాకు ఏదైనా బహుమానం ఇవ్వాలి కదా నేను మిమ్మల్ని అడుగుతున్నాను నాకేమి డబ్బు వద్దు ఇతరమైన వస్తువులు వద్దు మీ నోటికుండా ఒక్క వాక్యం వస్తే చాలు అదే నాకు బహుమానం అన్నాడు ఏమిటి ఆ వాక్యం అన్నాడు దేవుడు మరల ఈ వేషాలు వెయ్యబాకవయ్యా చూచి చూచి కళ్ళు నెప్పుడుతున్నాయి ఈ వేషాలు ఇంతటితో ఆపవయ్యా మీరు ఒక్కసారి ఆశీర్వదించండి అన్నాడు ఎంత చక్కగా చెప్పాడు ఇంకా వేషాలు వద్దు ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టని మీ నోటుకుండా ఒక వాక్యం వస్తే అదే పదివేలు అన్నాడండి ఎవరు ఒక భక్తుడు అందరికి అర్థమైందండి ఇంతవరకు ఎన్ని జన్మలో ఎత్తినారు మరల జన్మ ఎత్తకుండా మరల వేషం అయ్యకుండా ఈ నాటక రంగంలో మళ్ళీ ప్రత్యక్షం కాకుండా ఉండాలి అదండి మానవుని యొక్క కర్తవ్యంతో ఇంతవరకు ఎన్ని వేషాలలో వేశాడు వెనక్కి పోతాడు గ్రీన్ గ్రీన్ రూమ్ గ్రీన్ రూమ్ అని పోతాడు మళ్ళా వేషం మార్చుకుంటాడు ఇంకో రకంగా వస్తాడు ఇప్పుడు మనుషుడుగా ఉన్నాడు పాపం కనుక చేస్తే లోపలికి పోయి మళ్ళీ పశువుగా పుడతాడు మళ్ళా పశువుగా వచ్చి నాట్యమాడతాడు మళ్ళీ వెనక్కి పోతాడు చీమగా పుడతాడు దోమగా పుడతాడు రామ ఎన్ని వేషాలండి ఈ విధంగా వేషాలు వేసి వేసి వేసి మానవుడికి ఏమి విసుగు పుట్టడం లేదే అద్భుతమైనటువంటి తరించడానికి అవకాశం కలిగినటువంటి జన్మను దురుపయోగం చేయటం న్యాయమేనా చెప్పండి కనుక మహాత్మలైనటువంటి వారు శ్రీరామచంద్రుడు ఎవరు పుట్టిన మరల పుట్టకుండా సాధన చేసి తరించేటువంటి వారే పుట్టినవారు అంటాడు చండిగతే జవ సాధు జీవిత ఏ పునర్నేహ జాయంతే తిరిగి ఇక్కడ పుట్టకూడదు మళ్ళీ తల్లి గర్భంలో పుట్టు దానికి కారణం చెప్పండి ఏ ఉపాయం చేత మానవుడు మళ్ళీ పుట్టడు అక్కడ సంచిత కర్మ ఉందండి కొండలాదిగా ఉన్నటువంటి కర్మ ఉన్నంత వరకు వారికి జన్మ తప్పదు తప్పకుండా జన్మ వచ్చి తీరుతుంది ఎప్పుడు ఆ కర్మ ఉన్నంత వరకు ఏది సంచితం శ్రీకృష్ణ గారు మాత్రం ఏం చెప్తున్నారు ఆయన ఆ సంచిత కర్మను దగ్ధం చేయండి సరే దేని చేత జ్ఞానం అనేటువంటి ఆ విషం తాగితే చస్తాడు ఒక్క శరీరం నాశనం దేని చేత విషంచేత విషం విషమ వైషం విషముచ్య జన్మాంతరగ్ఞ విషయా విషం ఎవరైనా తాగితే ఒక్క శరీరం పడిపోతుంది విషయములు విషయములంటే ఇంద్రియ సుఖాలు ఈ ప్రాపంచిక విలాసములు ఈ భోగములు ఇవి కనుక ఆశ్రయిస్తేనండి జన్మ జన్మాంతరం మానవుడు పుట్టడం చావటం పుట్టడం చావటం చూడండి ఒక్క శరీరమే ఈ విషం ఎంతో మేలు చూడండి విషం విషమ వైషమ్యం న విషం విషముచ్చే యథార్థమైన మహాపవర్ఫుల్ విషం ఏమిటంటే ఈ విషం కాదు విషయములు ఈ విషయ భోగములు ఉన్నాయి చూడండి దీని మీద పరిగెత్తటువంటి వాడు జన్మ జన్మాంతరం అనేకమైనటువంటి శరీరములు ధరించి బాధలు పడవలసి వస్తుంది కాబట్టి ఏది ఎక్కువ ప్రమాదం చెప్పండి ఈ విషం కాదు ఈ విషం పుడుతుంది ఇప్పుడు పాము కాని తేలుగాని కుడితే ఒక శరీరం నశించిపోవచ్చుగాక విషయములు కనుక కుడితే చెప్పండి అనేక జన్మలు పుట్టడం కనుక రామచంద్రుడు చెప్తున్నాడు విషం విషమ వైషమ్యం న ఈ విషం అనేది ఇదే అంత పెద్ద ప్రమాదం కాదు విషయములు ప్రమాదం అంటాడు జన్మాంతరగ్న విషయ ఈ విషయంలో జన్మాంతరం అనేక జన్మల్ని నాశనం చేస్తాయి ఏకదేహరం విషం ఈ మామూలు విషయం ఒక్క శరీరాన్ని మాత్రమే పడగొడతాయి కాబట్టి చాలా ప్రమాదం జాగరూకతగా ఉండాలి అని చెప్పి శ్రీరామచంద్రుడు తన అనుభవాన్ని వెల్లడిస్తున్నారు ఇంకా చూడండి చక్కని విషయాలు ఇంకా రామచంద్రుడి యొక్క అనుభవం ఇంకా పూర్తి అయిపోతుందండి ఈ రోజుతో అందుచేత చివరి భాగంలో ఏం చెప్తున్నారంటే ఓహో విశ్వామిత్ర మునింద్ర ఇప్పుడు కనుక నేను జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో ఏ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఎవరు చెప్పగలరు ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను మంచి అవకాశం చింతన చేయడానికి తగినటువంటి అన్నీ ఉన్నాయి ఈ టైంలో కనుక నేను జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో ఎట్లా ఉంటుందో అని చెప్పి చెప్తున్నారు అనేది సరే శ్లోకం అండి మునేంద్ర నా చికిత్స అనేటువంటి పదం ప్రయోగించారండి చికిత్స అనేది ఎప్పుడు వస్తుంది చెప్పండి ఆ పదం రోగం ఏదైనా రోగం ఉన్నప్పుడు చికిత్స చేయాలండి రామచంద్రుడు చెప్తున్నాడు ఈ పుట్టటమే ఒక రోగం ఈ శరీరమును ధరించటమే ఈ సంసార రంగంలో పడటమే ఒక రోగం కాబట్టి దానికి చికిత్స ఇప్పుడే చేసుకోవాలంటాడు ఇప్పుడు అంటే ఏమిటి చెప్పండి బాల్యం చూ వీరికి పదహారు ఏళ్ల వయసు రామచంద్రుడికి ఇప్పుడు కనుక నేను జాగ్రత్త పడకపోతే భూయ తత్ చికిత్స అవసర ఇటువంటి చికిత్స చేయడానికి అవకాశం ముందు ఉంటుందో నేను చెప్పలేను కాబట్టి ఓ మునీంద్ర దీనికి చికిత్స చెప్పండి భవరోగం ఈ సంసార దుఃఖం అనేటువంటి రోగానికి ఈ జనన మరణ రూపమైనటువంటి వ్యాధికి ఉపాయం చెప్పండి చికిత్స చూడండి చికిత్స అని అడుగుతున్నారు అది నిజంగా చికిత్స అండి చికిత్స అంటే మందు ఇప్పుడు మీరందరు ఇక్కడ కూర్చున్నారంటే దేనికోసం తెలిసిన చికిత్స కోసం అండి సరే ఈ భవరోగం ఈ సంసార దుఃఖం ఈ ఏ విధంగా మనం తప్పించుకోగలం అనే చికిత్స కోసం మానవుడు పరితపిస్తుంటాడు ముముచ్చు చూ ఇప్పుడు చూడండి అనేక మంది దారిపోతున్నారు ఎవరికి ఏమైనా పట్టిందా చెప్పండి ఆ చికిత్స చేయించుకోవాలి ఈ రోగం పోవాలను ఈ దుఃఖం అనేటువంటి రోగం తొలగిపోవాలనేటువంటి ఉద్దేశం ఎవరికి ఉంటుందో వారు మాత్రమే చికిత్స కోసం ప్రయత్నం చేస్తారు కదండి నాకేమిచ్చే బాధ లేదు నేను హాయిగా ఉన్నాను నా ఆరోగ్యంగా ఉన్నాను అని అనుకున్న వాడికి ఇంకా చికిత్స దేనికి అయితే మీరు అడగచేయండి నేను ఆరోగ్యంగా ఉన్నాను అయ్యా ఈ ఆరోగ్యం కాదండి ఇది స్థూల శరీరం యొక్క ఆరోగ్యం మీరు చూసేది ఆ లోపల సూక్ష్మ శరీరం అంతా కుళ్ళి నశించిపోతున్నది అనేకమైనటువంటి వ్యాధులు దానికి కలుగుతున్నాయి దానికి మరి చికిత్స చేయాలా లేదా చెప్పండి సూక్ష్మదేహం ఏమిటి మనస్సు ఆ మనస్సుకి ఎవరైనా చికిత్స చేస్తున్నారా భగవద్గీత మొదట్లోనండి ప్రార్థన శ్లోకాల్లో ఒకటి ఉన్నది ఏమిటి ఈ స్థూల శరీరాన్ని అందరూ కడుగుతున్నారు పొద్దున్న వేస్తే స్నానం చేయిస్తున్నారు సబ్బు వేస్తున్నారు సున్ని పిండి వేసి రుద్దుతున్నారు బాగా మాలిన్యం అంతా ఇది అందరికీ తెలుసు కానీ సూక్ష్మ శరీరాన్ని కడగటం తెలుసునా అని ఒక చక్కని శ్లోకం చెప్తున్నారు మల నిర్మోచనం పుంసం జలస్నానం దినే దినే దినే దినే ప్రతిరోజు జలస్నానం చేస్తున్నారు కానీ సకృద్ గీతాంభసి స్నానం సంసార మలమోచనం గీతామృతం భగవద్గీత జ్ఞానామృతం అనేటువంటి తీర్థం చేత కనుక ఆ మనస్సుని కడిగి వేస్తే శుద్ధంగా ఉంటుంది ప్రతిరోజు ఇది కూడా చేయండి అంటారు చూడండి మొట్టమొదట్లో గీత చదివే ముందుగా ఈ శ్లోకం చదువుతారండి సార్ మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సద్గీతాంభసి స్నానం సంసార మలమోచనం కనుక చికిత్స కోసం అండి పరితపిస్తున్నాడు ఎవరు రామచంద్రుడు దీని పేరు ఏమంటారు తెలుసు తీవ్ర ముముక్షుత్వం తీవ్ర ముముక్షుత్వం హౌ టు క్రాస్ దిస్ ఓషన్ ఈ సంసార సాగరమును ఏ విధంగా దాడతానని చెప్పి పరితపించటం పేరండి ముముక్షుత్వం ఇప్పుడు రామచంద్ర స్వరూపం అట్లాగే ఉందండి ఓ విశ్వామిత్ర ముని త్వరగా చెప్పండి త్వరగా చెప్పండి ఈ రోగానికి చికిత్స ఏమిటో చెప్పండి అని ప్రార్థన చేస్తున్నాడు అద్యయత్ ముంద్ర చికిత్స ఇప్పుడు కనుక నేను చికిత్స చేసుకోబోతే భూయ తిత్సాం అవసర కుత బాల్య కాలంలో పరితపిస్తున్నాడంటే ఎంత అదృష్టం చెప్పండి ఎవరికైనా బాల్యకాలంలో ఇట్లా తరించాలని కుతూహలం కలుగుతుందా చెప్పండి బాలస్తావత్ క్రీడా సక్త చిన్నప్పుడంత ఆటలు గాలిపటాలు గోలి కాయలు ఏ వీటితోనే కాలం గడిపోతుందని శంకరాచార్య చెప్పలేదని పోని యవన కాలంలో ఏదైనా సాధన చేస్తున్నాడా తరుణస్తావత్ తరుణీ సక్త ఈ విషయముల్లో పడిపోతున్నాడు యవన కాలం అంతా పోని ముసలివాడైన తర్వాత ఏదైనా ధ్యానం చేస్తున్నాడా వృద్ధస్తావచ్చింతసక్త చింత అంటే వరి ఇంగ్లీష్లోనండి వరి అంటారు ముసలివాడికి అండి అందరు అనుకుంటారు అన్ని అన్ని కర్తవ్యాలు అన్ని పూర్తి అయిపోయినాయి డ్యూటీస్ ధ్యానం చేసుకుంటాడు తాతగారు అని అనుకుంటారండి శంకరులు ఏం చెప్పారు తాతగారికి ఎక్కడ లేనన్ని ఆందోళనలు ఉంటాయన్నాడు అండి అంటే ఏమిటి కొడుకుల విషయం దాటి మనవాళ్ళ విషయం పట్టించుకుంటాడండి మనవాడు చదువుతున్నాడా స్కూల్కి వెళుతున్నాడా అని కూరగాయలు సంచి పట్టుకుని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తేవటం వీళ్ళది గొడవలు చూడటం వీళ్ళు ఇదేనండి తాతగారికి ఇవన్నీ పట్టినాయండి సరే వృద్ధస్తావచ్చింత పరే బ్రహ్మని కోపిన సక్త ఆ పరబ్రహ్మంది ఎప్పుడు వాడు ఇంకచ్చి మనసు పెట్టేది అంటాడు ఎవరు శంకరాచార్య కనుక శీఘ్రంగా భజ గోవిందం భజ గోవిందం ఒక క్షణం పోయిందంటే ఎన్నో లక్షల రూపాయలు వృధా అయిపోతుంది పుణ్యమును సంపాదించండి అని శంకరాచార్య టైం దాటిపోతున్నది పుణ్యం అనేటువంటి ధనం ఆర్జించుకోవద్దండి ఇప్పుడు మీరందరూ ఏదో వ్యవసాయం వాణిజ్యం వ్యాపారం ఇవన్నీ చేస్తున్నారు కదా దేనికోసం ధనం కోసం ఆ ధనం ప్రాపంచికమైనటువంటి ధనం దాని తప్పు లేదు దాన్ని కానీ అది ఒక్కటైనా ధనం చెప్పండి స్పిరిచువల్ వెల్త్ ఆధ్యాత్మికమైనటువంటి ధనం కూడా సేకరించుకోవాలి ప్రతిరోజు ఒక హుండీ పెట్టి రోజు పుణ్యం దాంతో వేస్తుండాలి చూచారా ప్రతిరోజు ఒక జపాలు తీసుకోండి ఓం నమ ఓం నమో నారాయణాయ ఓం హరే రామ హరే రామ రామ రామ హరే హరే ఇటువంటి దివ్యమైనటువంటి మంత్రాలు జపం చేసి ఆ పుణ్యాన్ని ఆ వేయండి ప్రతిరోజు కనుక హుండీలో కొద్ది కొద్దిగా వేస్తుంటే పుణ్యం ఏమవుతుంది తెలిసినా సంవత్సరం అయ్యేటప్పటికి ఎంత మూల్యమైనటువంటి పుణ్యాన్ని సేకరించగలుగుతారు చెప్పండి ఇదండి జ్ఞానధనం ఇది పుణ్యధనం భక్తి ఏ ధనం మా మానవుడిని కాపాడుతుంది చెప్పండి ఇప్పుడు తులాభారం తులాభారంలో కృష్ణుడు గారు కూర్చున్నారు ఓహో ఎన్నో నగలు ఇవన్నీ పెట్టారండి ఇది ఏమైనా తూగిందా చెప్పండి ఒక్క తులసి దళం ఆ తులసి దళం పెట్టేటప్పటికి కిందకి దిగిపోయిందండి అంటే ఏమిటి ఇట్ ఈస్ హెవీ ఆ తులసి భక్తి ఆ భక్తికి ప్రాధాన్యత ఇచ్చారు చూడండి అది కృష్ణ భర్వ ఆ తమాంతంగా పైకి లేచిపోయినారు ఆ తులసి దళం కిందకి దిగిందంటే ఆ దాని అంతరార్ధయుడు చెప్పండి ప్రాపంచికమైనటువంటి ధనములు ఇవన్నీ కోడ శరీరం ఉన్నంత వరకే ఉంటాయి తర్వాత ఏవైనా రక్షించగలవా అంత్యకాలంలో ఎవరండి కాపాడేది ఇది సరే చంద్రశేఖర మాశ్రయే ఆ చంద్రశేఖరుని ఏడల భక్తున్నది అది కాపాడుతుందండి ఇది సరే ఇంకా ఎవరు కూడా యముని గారిని బెడదా తప్పించటం మహా కష్టం అన్నది సరే ఒక శిష్యుడు అండి గురువుగారు రామాయణం చెప్తున్నారండి రామాయణం చెప్తుంటే ఏదో విధం కాలక్ష దాంట్లో మధ్యలోనండి యమబాధలు యమబాధలు అనేటువంటి టాపిక్ వచ్చిందండి శిష్యుడు అడుగుతున్నాడు ఏమండి గురువుగారు ఈ యమబాధలు ఏ విధంగా తొలగతాయి అని అడిగాడండి శిష్యుడు యముడికండి సంస్కృతంలో పేరు ఏమిటి తెలుసిన దండపాణి దండపాణి దండ అంటే కర్ర పట్టుకుంటాడండి ఎవరు యముడు గారు ఎందుకు పాపల్ని పగల కొట్టడానికి వారి పేరు దండపాణి ఈ శిష్యుడు అడుగుతున్నాడు ఏమండి దండపాణి గారి బాధ ఎట్లా తొలగుతుంది అని అడిగాడండి గురువు ఏం చెప్పాడు తెలుసునా కోదండీ కాళ్ళు పట్టుకోవయ్యా అన్నాడు అండి ఎంత చక్కగా చెప్పాడు దండపాణి యొక్క బెడద పోవాలంటే కోదండ పాణి ఆశ్రయించబోతే చెప్పండి కనుక ఈ జీవితంలో ఎవరైనా అట్లా టైం దాటిపోతున్నది ఈ బాల్యకాలం అయిపోతుందని రామచంద్రుడు తహ తహలాడిపోతున్నాడు అండి అంటాడు ఇప్పుడు ఈ బాల్యకాలంలో గనక నేను చికిత్స చేసుకోకపోతే సరైనటువంటి సాధనలు కనుక చేసుకోబోతే భూయత్సాయం అవసర కుత భవిష్యత్ కనుక ఎంత శీఘ్రంగా మానవుడు ఇప్పుడు మీరు ఏ వయసులో ఉన్నారో బాన్ బిగిన్ దే ఇంతవరకు గడిచిన దాని గురించి డోంట్ వరీ ఏదో అయిపోయింది బురదలో కాలు పెట్టారనుకోండి దాని గురించి ఆలోచిస్తే లాభం లేదు నీళ్లు తెచ్చుకోండి చెంబుతో ఆ బురద కడుక్కోవాలి అంతేనండి ఇప్పుడు చేయవలసిన పని అయ్యో పూర్వం పాపం చేశానే నేను దేవుణ్ణి మర్చిపోయినానే ఈ సంసార కోపంలో పడి నానా దేవ్ విస్మరించినానే ఇటువంటిది ఏం ఎందుకంటే గతించిన దాని గురించి ఏమి మాట్లాడవలసిన పని లేదు ఎందుకంటే లాంగ్ ఫెలో లెట్ ది డెడ్ ప్యాస్ బరీడ్స్ డెడ్ అంటాడు లింగ్ ప్రజెంట్ హాఫ్ విత్ గా ఓవర్ హెడ్ అంటాడు ఎవరు లాంగ్ ఫెలో అని కవిషించిన దాని గురించి ఆడవ బాకండియా ఇప్పుడు చేయవలసినటువంటి కర్తవ్యం చక్కగా చేయండి అంటాడు కనుక ఇప్పుడు ప్రతివారు వారి పూర్వ జీవితం ఎట్లా ఉన్నప్పటికీ డోంట్ వరీ ఇక మీదట బుద్ధున్న లేవటం చక్కగా ఏదో పుణ్యమును ఆర్జించటానికి సంకీర్తన నామస్మరణ గీతాపారాయణ ఏదో చేసుకోవటం దానం ధర్మం పరోపకారం ఇటువంటి చక్కని కార్యక్రమాలు కనుక అవలంబిస్తే ఆహా ఈ అంత్యకాలలో ఇంకా దుఃఖపడవలసిన పని ఏమిటి చెప్పండి అది కనుక ఈ జీవితం మహా దుర్లభం అని చెప్పి రామచంద్రుడు ఇంకా ఇతరమైనటువంటి శాస్త్రజ్ఞులు వీరందరూ కూడా ఘోషిస్తున్నారు మానవుడికి జాగ్రత్త పడాలన్నది ఎర్లీ స్టేజెస్లో చేసుకుంటే చాలా మంచిదండి బాల్యకాలంలో నుండి మనస్సు ఎట్లా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది అన్నది ఎవరు వచ్చేటప్పుడు కొంచెం చెడిపోతుంది వార్ధక్కల్లో సర్వనాశనం అయిపోతుంది కనుక ముఖ్యంగా తరించాలనే ఉద్దేశం కలిగి వారు చిన్నవారికి గనక ఏదన్నా బోధ పూర్వజన్మార్జితమైన సుకృతం చేత ఏదన్నా వస్తే తల్లిదండ్రులు చెడగొట్టబాకండి తల్లిదండ్రులు కొందరు నిరుత్సాహపరుస్తున్నారండి వీడికి అప్పుడే వైరాగ్యం ముదిరిపోయింది అని చెప్పేసి అయ్యా ముదిరితే అది మీకందరికీ క్షేమం చూచారా మీకే కాదు పది తరములు పైన వారందరూ కూడా తరించిపోతారు ఏ వంశంలో ఒక్క బ్రహ్మనిష్ఠుడు జన్మిస్తే అది తెలియక ఇదిగో మా ఏదో భక్తిగా ఉండి జపం చేస్తున్నాడు ఇప్పుడేనా వాడికి పెళ్లి కావద్దా వాడికి గొడవలన్నీ ఇవన్నీ లేనిపోని మీరు చేయబాకండి వాడు తరించడానికి అవకాశము కల్పించండి గో క్రియేట్ అండ్ ఆపర్చునిటీ ఫర్ హిస్ లిబరేషన్ అది వారు తప్పి కానీ మానవుడు ఎందుకు వచ్చాడు తప్పించుకోవడానికి వచ్చాడు బంధన నుంచి విముక్తి కావడానికి మానవుడు వచ్చాడు ఇంకా ఎన్ని జన్మలు ఈ తాళ్ళ చేత జీవుడు బాధపడాలి చెప్పన్నది ఒక ఊళ్ళోనండి ఒక కుటుంబం ఉన్నారండి భార్య భర్త భర్త గారికి ఉద్యోగం అండి భార్య అది చూడండి ఇద్దరు యొక్క సంస్కారంలో ఎంత భేదం వచ్చిందంటే భర్త గారు దేవుణ్ణి కూర్చి పట్టించుకోడండి ఏమి ఒక్కసారి కూడా భగవన్ నామం జపం చేయుడు భార్య పూర్వజన్మ సుకృతం చేత అండి ఎప్పుడు పొద్దున్నే వంట గంట అంతా పూర్తి చేయి అదే ప్రారంభించక ముందు ముందుగానే లేచి ఓం నమ శివాయ ఓం శ్రీ రామాయ నమ అని రామచంద్రుడిని జపం చేస్తుంటుందండి రామ తారకం అమ్మగారికి తారకం అంటే చాలా ఇష్టం ఓం శ్రీరామ రామ జపం ఒకనాడు భర్త దగ్గరికి వెళ్ళామండి నేను జపం చేస్తున్నాను పుణ్యం సంపాదిస్తున్నాను మానవ జన్మ సార్థకం అవుతుంది ఆ విధంగా మీరు ఒక్కసారి కూడా భగవంతుని సంస్మరలేదు మిమ్మల్ని ఎవరు సృష్టి చేసింది ఆ పరమాత్మ కదా ఆ సృష్టికర్తకి ఒక్కసారి నమస్కారం పెడితే తప్ప నేను రామనామం జపం చేస్తున్నాను మీరు కూడా జపం చేయండి కనీసం రెండు రెండు నామాలైన రోజుకి ఉచ్చరించండి అంటే ఆయన ఏమన్నాడు తెలిసిన నీకేం పని లేదు కాబట్టి జపం చేస్తున్నావు నేను ఉద్యోగం చేస్తున్నాను కదా నాకు టైం ఎక్కడా అయితే ఎప్పుడు జపం చేస్తారని భార్య అడిగింది ఇప్పుడు ఉద్యోగంలో నాను చేయలేను రిటైర్ అయిన తర్వాత చేస్తాను అన్నాను రిటైర్ అంటే ఇంకా ముప్పై ఏళ్ళకి రిటైర్ అవుతాడండి రిటైర్ అయిన తర్వాత చేస్తానండి ఈ అమ్మగారు ఎంత చెప్పినా మనస్సు మారలా అప్పుడండి ఈయన మార్చాలని చెప్పి చక్కగా అవకాశం కోసం ఇవి కాచు కూర్చుందండి ఒకనాడు ఏ దురదృష్టమో ఈయన గారికి రోగం వచ్చిందండి జ్వరం భర్త గారికి జ్వరం వచ్చింది మంచం మీద పడ్డాడు డాక్టర్ గారు వచ్చారు నాడు చూచి చూచినారు ఇది టెంపరేచర్ నూట మూడు ఉందండి డాక్టర్ గారు ఆ భార్య గారి దగ్గర పెట్టుకుని వారితో చెప్ ఏమండి ఇది ఈ సీసాలు మందిస్తున్నాను ఇప్పుడు ఒక డోసు తర్వాత మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు కనుక తాగితే జ్వరం పోతుంది అన్నాడు ఎవరు డాక్టర్ గారు ఆ సీసాలో మందు పోసి భార్య చేతికి ఇచ్చి అమ్మ ఇది భర్తగారికి ఇవ్వండి అని వెళ్ళిపోయినాడు ఏం చేసిందో తెలిసిన ఆ మందు సీసా తీసుకెళ్ళి ఇనపెట్టిలో దాచిపెట్టిందండి ఇనపెట్టిలో ఇవ్వలేదండి గంట అయింది భర్త చూస్తున్నారు ఈ మందు ఇస్తుందో లేదో అని ఇవ్వలేదండి ఆఖరి పిలిచాడు ఏమే ఇప్పుడు ఒక డోసు ఇమ్మన్నాడు కదా డాక్టర్ గారు ఇవ్వలేదంటే ఏమి తొందరండి ఇప్పుడు ఏమి రిటైర్ అయిన తర్వాత తాగండి అన్నదండి ఎంత చక్కగా చెప్పిందో చూడండి ఇప్పుడు తొందర ఏమిటండి మందు ఇప్పుడు తొందర ఏమిటండి ఏమైనా బుద్ధిందా ఎప్పుడు రోగం వచ్చిందో అప్పుడు కదా మందు తాగాలని ఆ సిద్ధాంతం మీద నిలబడండి ఎప్పుడు రోగం వచ్చిందో అప్పుడు మందు వేయటం గనక సిద్ధాంతం అయితే పుట్టినప్పుడే రోగం తగులుకుంది కదా సంసార రోగం దీనికి చికిత్స రామనామం కదా మరి నేను రామనామం జపం చేయమంటే మీరు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు తర్వాత ఏ టైమ్లో ప్రమాదం వస్తుందో ఎవరికైనా తెలిసినా ఈ శరీరం ఎప్పుడు కింద పడిపోతుందో ఏవైనా ఇచ్చాడా బ్రహ్మదేవుడు ఫలానప్పుడే తెలియదు అండి కూర్చోండి ఏ మందులు ఉంటాయండి మెడికల్ షాప్లో మందులు ఆ మందుల మీద రాసి ఉంటుంది డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ కానీ ఎప్పుడు దీంట్లో ఉన్నటువంటి శక్తి అంతా క్షీణించింది నశించబోతుంది విషయం తెలియదు అండి తెలియనప్పుడు ఏం చేయాలి సర్వేషు కాలేషు చూడు ఇప్పుడు ట్రైన్ అండి పల్లెటూరు వాడు రైలుకు వెళ్ళాలి వాడికి గైడ్ లేదు రైల్వే గైడ్ లేదు ఎన్నింటికి ట్రైన్ వస్తుందో వాడికి తెలియదు వాడు ఏం చేస్తాడు తెలిసిన ముందుగానే వెళ్లి కూర్చుంటాడు అక్కడ ప్లాట్ఫామ్ మీద ముందుగానే వెళ్లి కూర్చుని ఆ రైలు మీ ఇష్టం ఎప్పుడైనా రా ఎప్పుడైనా రా అదే విధంగా ఎముడు గారు వచ్చి శరీరాన్ని ఎప్పుడు తీసుకెళ్తాడో తెలియనప్పుడు ఏం చేయాలి తెలుసండి ముందుగానే సాధనలన్నీ పూర్తి చేసుకుని మనం ఈ జన్మలో చేయవలసినటువంటి కర్తవ్యములన్నీ పూర్తి చేసుకుంటే ఎముడు మనకి సంబంధం ఏంటండి ఎప్పుడైనా రాని ఎప్పుడైనా పోని అసలు రాని రాడండి సార్ తస్య కరోతి ఎమోపిన చర్చ ఇక వారి దగ్గర భక్తుల దగ్గర ఎముడు ఈ చర్చలు ఇదంతా ఉండవంటారు ఎవరు శంకరాచార్య కనుక ఈ అమూల్యమైనటువంటి జీవితాన్ని వృధా చేయకుండా తర్వాత తర్వాత అని చెప్పి పోస్ట్ పోన్మెంట్ ఎడ్జరన్మెంట్ ఈ ఎడ్జ్మెంట్ ఉద్దండి ఎప్పటికప్పుడు ఇటువంటి విషయాలు ఎప్పుడు విన్నారో బాన్ బిగిన్ వెంటనే ఆ రోజే చక్కగా దైవ ధ్యానము పారాయణము నామస్మరణ సంకీర్తన పరోపకారం ఇటువంటి చక్కని గుణాలు కనుక అభ్యాసం చేస్తే ఈ జీవితం సార్థకం అవుతుందండి ఆ రామచంద్రుడు చివర ఒక వాక్యం చెప్తున్నారు ఓ మహ మునీంద్ర ప్రపంచంలో అనేక మంది శూరులు ఉన్నారు మంచి శక్తివంతులు ఉన్నారు యుద్ధంలో జయించిన వారు ఉన్నారు కానీ నా దృష్టిలో వారు గొప్ప కాదు అంటున్నాడు ఎవరు రామచంద్రుడు చూడు తరంతి మాతంగు ఏ మైతే నూరా వారు శూరుడు కాదు యోధులు కాదు ఎవరో తెలిసిన శూరుడు వీరులు ఎవరంటే శూరా తయేవ మనస్తం దేహేంద్రియాంబోధి తరంతి తన ఇంద్రియములను తన మనస్సును ఎవరు జయించుకున్నారో వాడు శూరుడు అంటాడు చూడు బయట శత్రువులు ఇతర శత్రువులు ఉన్నారండి బయట లోపల బయట శత్రువులను అందరూ జయించగలరు ఏదన్నా బాంబులు లేకపోతే ఏదో ఆయుధాలు వీటితో బయట శత్రువులను జయించవచ్చండి లోపల శత్రువులు వారు ఉన్నంత వరకు వీడికి ఏమైనా శాంతి ఉండునా చెప్పండి ఆనాడు స్వరాజ్య మూమెంట్లోనండి అనేక కార్యక్రమాలు అవలంబించినారు ఆఖరికి క్విట్ క్విట్ ఇండియా అనే గాంధీ మహాత్ముడు ఒక దాన్ని ప్రారంభం చేసి ఈ బ్రిటిష్ వాళ్ళందరినీ తరివేశారండి బయటికి వెళ్ళిపోయినారు స్వరాజ్యం వచ్చిందండి అందరు కోలాహలంగా ఉత్సవాలు జరుపుకుంటుంటే ఎప్పుడు ఇండిపెండెన్స్ డే జనవరి ఇరవై ఆరు ఆ ఇరవై ఆరో తేదీ బ్రహ్మాండంగా అందరు కోలాహలంగా ఈ స్వాతంత్ర దినం జరుపుకుంటుంటే దీనికంతటికి కారకుడు గాంధీ మహాత్ముడు ఏం చేస్తున్నాడు తెలిసిన తన ఆశ్రమంలో తన ఇంట్లో ఒక మూల కూర్చుని ఏదో దిగులతో చింతతో ఉన్నాడండి కార్యకర్తలంతా పరిగెత్తికొచ్చారు ఏమండి మీ సెలవు వల్ల మనకి స్వరాజ్య మాకు స్వరాజ్యం వచ్చింది మేమంతా ఆనందంగా జెండాలు ఎగరేసుకుంటుంటే మీరు ఇంట్లో కూర్చుని ఈ విధంగా దుఃఖంతో ఉండటానికి కారణం ఏమిటని అడిగారు గాంధీ గారు ఒక్క మాట చెప్పి వాళ్ళు పడగొట్టారు స్వరాజ్యం వచ్చిందే గాని స్వరాజ్యం ఇంకా రాలేదు అన్నాడు చూడు స్వరాజ్యం రాలేదు రామరాజ్యం రాలేదు స్వరాజ్యం వచ్చిందంతే చూడు స్వరాజ్యం అంటే బయట శత్రువులను తెరవేశాం లోపల శత్రువులు అనేక అసూయలు ద్వేషములు ఈర్ష్య దంభం కోపం ఇవన్నీ లోపలి పీడిస్తుంటే మానవుడు బయట శత్రువులను చేయిస్తే ఏమైనా ఆనందం ఉందా నాయన స్వరాజ్యం వచ్చిందే గాని స్వరాజ్యం రాలేదు ఇండిపెండెన్స్ వచ్చింది కానీ బట్ ఇట్ ఈస్ అ లిమిటెడ్ ఇండిపెండెన్స్ అన్నాడు ఎవరు గాంధీ మహాత్ముడు లిమిటెడ్ ఇండిపెండెన్ పరిమితమైనటువంటి స్వాతంత్ర్యం వచ్చింది అపరిమితమైన స్వాతంత్రం రాలేదు ఎట్లాగో తెలుసు ఒక కర్ర నాటండి కర్ర నాటి దానికి తాడు కట్టండి అక్కడ పశువు ఆవు దేనం కట్టండి ఆ ఆవుల్ని మేస్తూ ఎంత దూరం ఎంత దూరం తెలుసినా ఈ తాడు ఎంత వరకు ఉందో అంతవరకే ఒక సర్కిల్ చుడుతుందండి చూచారా ఈ రేడియస్ ద్వారా ఒక సర్కిల్ చూడుతుంది ఈ లోపల గడ్డి మేస్తుంది అంతే చూచారా ఇంకా దూరం పోవటానికి తాడు అనేది అడ్డుగా ఉందండి అందుచేత ఈ పశువుకి ఏ విధంగా పరిమితమైనటువంటి స్వాతంత్ర్యం ఉన్నదో స్వాతంత్ర్యం ఉన్నది చక్కగా గడ్డి మేయచ్చు ఎంతవరకు ఈ తాడు ఉన్నంత వరకు తర్వాత దూరంగా పోవటానికి లేదు అదేవిధంగా జీవుడు ఈ బాహ్యమైనటువంటి శత్రువులను జయించినంత మాత్రం చేత పూర్ణమైనటువంటి ఆనందం వాడి కలగదండి ఈ లోపల శత్రువులను జయించాలి ఆనాడు ప్రహ్లాదుడు ఏం చెప్పాడు చెప్పండి తన తండ్రి హిరణ్యకశపుడు చాలా బాధలు పెట్టాడండి అప్పుడు ప్రహ్లాదు నాయన శత్రువుల బయట శత్రువులు అందరినీ తరిమేసినారు నీ లోపల శత్రువులు ఏమైపోయినారు చూడు లోకములవాడవు ఇంద్రియా బు జీకర శత్రులూరు ఎంత చక్కగా చెప్తాడు చూడు లోకముల జ అన్ని ఒక నిమిషంలో జయించేశావు బయట లోకాలు ఇంద్రికము చిత్తూడు జయించమంటాడు కనుక ఇప్పుడు రామచంద్రుడు కొంచెం పెంచేసాడు ఇప్పుడు రామచంద్రుడు అదే వాక్యం చెప్తున్నారు నాయన ఓ విశ్వామిత్రమునింద్రు గారు ప్రపంచంలో అనేక యోధులు ఉన్నారు నా దృష్టిలో వారు గొప్పవారు కాదు బయట శత్రువులు జయించినంత మాత్రం చేత ఆనందం ఉంటుందా చోరణ్ ఎవరంటే తరంతి తన మనస్సును తన ఇంద్రియాల్ని కంట్రోల్లో పెట్టుకున్నటువంటి వాడే యథార్థమైనటువంటి సూర్యుడు ఎవరండి ఏకాంతంలో కూర్చుని చక్కగా తన మనస్సును జయించిన మహనీయులు ఎవరైనా ఉంటే వారండి అందరికంటే చాలా గొప్పవారు బయట శత్రువులను జయించడం చాలా తేలికండి లోపల శత్రువులను జయించడం కారణం ఎందుకంటే అతి సూక్ష్మమైనటువంటి అనేక జన్మల నుంచి కూడా ఇవన్నీ వస్తుంది దీని పేరు అసురులు శ్రీకృష్ణ వరు మాత్రమే పదహారు అసుర స్వభావం ఏమిటి చెప్పండి దంభో దర్పోిమానశ్చా క్రోధ పారుష్యమేమ అజ్ఞానం చాజాత్యా పార్థ సంపద మాసురీం అసుర సంపద ఈ దీన్ని జయించాలండి సరే దేని చేత దైవ సంపద చక్కని పాజిటివ్ క్వాలిటీస్ కొని చెప్తారు ఇప్పుడు అవకాశం లేదు ఈ రామచంద్రుడు చెప్పినటువంటి చివరి వాక్యం చెప్పి నేను విరమిస్తున్నానండి సార్ ఏం చెప్పినారు ఈ బయట శత్రువులను జయించడం మంచిదే కానీ లోపల శత్రువులు కూడా ఎవరు జయించుకున్నారో వాడే యోధుడు వాడే సూర్యుడు అని రామచంద్రుడు చక్కని వాక్యం చెప్తున్నారండి సార్ ఎప్పుడు వారిని జయించారు అప్పుడు ఎట్లా ఉంటుంది లోకం శాంతి క్షేమం సుభిక్షం ఎప్పుడు లోపల శత్రులు చూడండి అసూయ ద్వేషం ఇవి లేదనుకోండి ఆహా ఎంత ప్రేమ ఒకరి మీద ఒకరి పరోపకారం ఈ పరస్పరమైనటువంటి స్నేహభావం అన్యోన్యమైనటువంటి భావ ఎంత చక్కగా ఉంటాయో చెప్పండి ఇప్పుడు ఒకడొకటి అట్లా చెప్పండి ఒక దేశం మీద ఇంకో దేశం కారాలు మిరియాలు నూరుకుంటున్నారండి సరే బాంబులు తయారు చేసుకుంటున్నారు వాడిని ఎప్పుడు చంపుతాం వీడిని ఎప్పుడు చంపుతాం వీడితో యుద్ధం ఎట్లా చేస్తాం ఈ విధంగానండి అశాంతి బయటేమో శాంతిగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి కానీ హృదయాల్లోనండి అశాంతి కలుగుతున్నదండి అందుచేత ఈ అశాంతి పోవటమే నిజంగా ఆనందానికి హేతు అందించారా మన ఉపనిషత్తులో ఏం చెప్తున్నారు అంటాడు వారికే శాంతి తక్కిన వారికి లేదు ఎవరికి నిత్యో నిత్యాం చేతనశ్చేతనా ఏకో బహూనాతి కామాన్ తమ్ ఆత్మస్థం ఏ నుం శాంతి శాశ్వతి నరేషాం ఎవరు తన హృదయంలో ఉన్నటువంటి ఆత్మ బయట అందరి యొక్క హృదయాల్లో ఉండేటువంటి ఆత్మ ఒక్కటే అని చెప్పి ఎవరు గ్రహిస్తున్నారో వారికి మాత్రమే శాంతి తక్కిన వారికి లేదు అన్నాడండి ఉపనిషత్తులు కనుక ఆత్మజ్ఞానం పొందవలనం ఇది వేరు అది వేరు అని అనుకోకూడదు అంత ఒకే సర్వం కవితం బ్రహ్మ నేహ నానాస్తి కించన అనేటువంటి సిద్ధాంతం ఆచరణలో పెట్టాలన్నది చాలా దీని పేరు అండి గాంధీ గారు ఇటువంటి పరిస్థితి కనుక ఎప్పుడైనా ఏర్పడితే దాని పేరు రామరాజ్యం అన్నాడండి ఎవరు గాంధీ ఎప్పుడు వస్తుందా మన దేశానికి రామరాజ్యం యొక్క స్థితి అని చెప్పి కలవరించాడండి గౌరవ్ గాంధీ గారు ఏమండి వస్తుందా చెప్పండి జనుడు యొక్క హృదయాలు మారిందే ఈ రామరాజ్యం ఎక్కడి నుంచి వస్తుందండి ఇప్పుడు గవర్నమెంట్ వారు కొన్ని శిక్షలు పెడుతున్నారు ఎవరైనా కానీ పొరపాటు చేస్తే వాడికి ఆ శిక్షలు పెడుతుంది ఆ శిక్షల వల్ల వాడి మనస్సు మారుతున్నదా చెప్పు లేదే వాడు శిక్ష ఈ దొంగతనం నిన్న చెప్పలేదండి వాడెవడో బయటకు వచ్చాడు ఇది జైల్లోంచి ఏమయ్యా పొరపాటు అయిపోయింది పదిహేను రోజులు ఎక్కువగా పెట్టారంటే మీరేం కంగారు పడద్దు రాబోయే శిక్షలో తగ్గించుకోండి అన్నాడు వాడు అంటే ఏంటి దొంగ బుద్ధి పోలేదండి మొన్న ఒక చోట ఏం జరిగిందో తెలుసు ఒక ఊళ్ళో ఇద్దరు ఉన్నారండి ఒకడు చిట్టంగా ఉన్నాడు ఇంకోడేమో సన్నగా ఉన్నాడు వాళ్ళిద్దరికి ఏదో అభిప్రాయ భేదాలు వచ్చింది పోట్లాడుకున్నారు పోటాడుకుంటే లావాటి వాడు ఏం చేశాడు తెలుసు సన్నటి చంప చంప మీద ఒక దెబ్బ కొట్టాడండి సన్నటి వీణెట్ట కొడతాడండి వీడు లావుగా ఉన్నాడు అంచేత వాడు ఏమి చేయలేక బెంచ్ కోర్టు ఆ గ్రామంలో బెంచ్ అక్కడ దావా చేశాడు కొంచెం చెప్పు బెంచ్ దావా వేస్తే ఆ మ్యాజిస్ట్రేట్ గారు ఇద్దరిని పిలిపించారండి పిలిపించారు కొట్టిన వాడిని కొట్టబడిన వాడిని ఎవయా నువ్వు కొట్టేవాడిని అన్నాడు మ్యాజిస్ట్రేట్ కొట్టానన్నాడు ఎట్లా కొట్టావు శుభ్రంగా దంచి వదిలిపెట్టా అన్నాడు ఎందుకు కొట్టావన్నాడు కొట్టాలని బుద్ధి కలిగింది కొట్టాను ఏమిటాది ఏంటో అన్నాడు ఎందుకు కొట్టావా అంటే నా కొట్టాలని బుద్ధి కలిగింది కొట్టేశాను సరే తప్పు చేశావు కాబట్టి అపరాధం చూ అపరాధం ఏమో తెలిసినా శిక్ష ఐదు రూపాయలు కట్టు కోర్టు కట్టమన్నాడు ఐదు రూపాయలు జరిమానా అన్నాడండి కొంచెం ఆయన జేబులో చూసుకున్నాడండి ఐదు రూపాయలు ఉన్నదో అని లేదండి పది రూపాయలు నోటు ఉందండి పది రూపాయల నోటు అందరిని అడిగాడు చిల్లరుందా చిల్లరుందా అని చెప్పేసి ఒక్కడి దగ్గర చిల్లర లేదండి అప్పుడు మ్యాజిస్ట్రేట్ గారితో చెప్పాడు మ్యాజిస్ట్రేట్ గారు నేను ఒక చెంప వాయిస్తే ఐదు రూపాయలు శిక్ష వేశారు అవతల చెంప కూడా వాయిస్తాను పది రూపాయలు తీసుకోండి అన్నాడండి ఈ ఈ అపరాధాల వల్ల వాడు మనస్సేవనం మారిందా ఆచంప కూడా వాయించాడు అండి వాడు చూసారా ఇట్లా ఉంటుందన్నది కనుక రామరాజ్యం అంటే ఆ కళలు కన్నాడు ఎవరు గాంధీ మహాత్ముడు ఎటువంటి స్వరూపం తెలిసిన అక్కడుండే ఆత్మ ఇక్కడుండే ఆత్మ ఒకటే సర్వభూతస్థమాత్మానం సర్వభూతా నిజాత్మనే ఈ క్షతే సర్వత్ర సమదర్శిన అది ఇప్పుడు రామచంద్రుడు ప్రార్థన చేస్తున్నాడు ఓ విశ్వామిత్ర మునింద్ర ఇప్పుడు కనుక నేను చికిత్స చేసుకోబోతే భవిష్యత్తులో ఎట్లా ఉంటుందో నేను చెప్పలేను కాబట్టి తరించడానికి కావలసిన మార్గం నాకు బోధించండి అని ఆ విశ్వామిత్రుడిని ప్రార్థన చేస్తే విశ్వామిత్రుడు నైనా తప్పకుండా మీకు చెప్తాను అని ప్రారంభం చేస్తారు దాని పేరు ముమోక్ష ప్రకరణం అండి రేపు వస్తుంది రేపటి నుంచి మూడు రోజులు అధ్యాయం మనం విచారణ చేస్తాం ముమోక్ష ప్రకరణం రేపు ఒక్కరోజు మాత్రం విశ్వామిత్రుడు వారు బోధ చేస్తారండి ఎల్లుండి నుంచి ఎవరి వరకు కూడా వశిష్ఠ మహర్షి గారి యొక్క బోధ ఉంటుందండి అద్భుతమైనటువంటి గంగా ప్రవాహంలాగా వారు బోధ చేస్తారు ఎవరు వశిష్ఠులు వారు రేపు ఒక్కరోజు మాత్రం విశ్వామిత్రుని యొక్క జవాబు ఉంటుంది అది మనం శ్రవణం చేసి ఎల్లుండి నుంచి వశిష్ఠుల వారి యొక్క బోధనను మనం శ్రవణం చేస్తాం ఈరోజు భగవత్ కృపచేత ఈ మొదట అధ్యాయం పూర్తయింది ఈరోజు సాయంత్రం భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగమును గుర్చినటువంటి ప్రసంగం జరుగుతుంది